ృవస్పాదశీర్మ తేస్ శాంతింతిహాముందే సో పశువు యొక్క గట్ట మార్క్ చిహ్నము నేల మీద పడినప్పుడు దానిని ఆలంబనంగా చేసుకుని పశువుని మనం తెలుసుకుంటాం ఆ విధంగానే ఆత్మస్వరూపమును చూసుకున్న వాళ్ళని గిట్ట గిట్టది పట్టుకుంటే ఆ గిట్ట మార్క్ పట్టుకుంటే పశువు దొరుకుతున్నట్టే గట్ట మార్పు పట్టుకుంటే పశువు దొరుకుతున్నట్టే పశువు పెద్దది అది మార్క్ అలా అలా చూసుకో మార్క్ చిహ్నము పట్టుకుంటే పశువు దొరుకున్నట్టే అదే విధంగా ఈ హృదయంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని పట్టుకుంటే జగత్తునంతానే పట్టేసుకున్నట్టేకాకుండా ఈశ్వరుణ్ణి కూడా పట్టేసుకున్నట్టు జగత్తు ఈశ్వరుడు ఆత్మ మూడు ఉంటాయి ప్రయాణిజం మూడు వ్యక్తిస్ తీసుకుంటాయి మనం ఆత్మను విడిచిపెట్టి జగత్తుతోటి ఈశ్వరుడితోటి వ్యవహరించే ప్రయత్నం చేస్తాము అధ్యయనం చేస్తాం ఆత్మని పట్టుకోండి ఆత్మని పట్టుకుంటే జగత్సంతా ఏ వచ్చేసింది ఎందుకంటే ఆత్మని జ్ఞాతే సర్వం జ్ఞాతం భవతి ఏమవి జ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అది మనం చూసినాము కాబట్టి ఇది ఈశ్వరుడు మిగిలి ఉన్నాడు కదా ఈశ్వరుడు ఆత్మరూపంగానే ఉన్నాడు కాబట్టి ఆ దిట్ట మార్పు దొరికితే పశువు దొరికినట్టుగా మీ హృదయంలో అనుభవానికి వస్తున్న ఆత్మ చైతన్యాన్ని మీరు పట్టుకుంటే మీకు సర్వ సర్వము దాని మీద లభించేస్తుంది అదే ఏకాత్మ ప్రత్యయ స్థారం అని ఉపనిషత్తు మను ఉపనిషత్తు చెప్తా ఉంటుంది ఒకే ఒక ఆత్మ ప్రత్యయాన్ని స్థార శబ్దానికి ప్రమాణం అని ఒకే ఒక ఆత్మ ప్రత్యయాన్ని మీన్స్ ఆఫ్ రీచింగ్ ది ట్రూత్ ప్రమాణం అంటే కదా ఆ సత్యమును చేరుకునే ఉపాయముగా మీరు ఎందుకంటే రమణ మహర్షి యొక్క మోడలో ఆ విధంగా వచ్చింది రమణ మహర్షి కానక్కర్లా ఇంకా చాలా మంది అలాగంటే మహాత్ములు నిసర్గదంత మహారాజ్ ఈజ్ లైక్ దాట్ స్వామి రామతీర్థ ఈజ్ లైక్ దాట్ శంకర ఈజ్ లైక్ దాట్ శంకర ఈ టూచస్ ఆత్మబోధ ఈశ్వర బోధ ఈ టూచెస్ ఆత్మబోధ ద్వైతవాదులు ఏం చేస్తారంటే ఆత్మని అయోగ్యమైనదిగా ప్రయాక్ట్ చేసి పెట్టారు ఏం పనికి రానట్టుగా తయారు చేసి పెట్టారు చాలా ఇప్పుడు కొంతమంది పిల్లల్ని వాళ్ళలో ఏ టాలెంట్ ఉందో వెళ్ళి పసిగట్టి ఎంకరేజ్ చేస్తే అందరు బాలోపడికి కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలతో పట్టుకుని ఎందుకు పనికి రావు యువతుడికి వారు యూస్ చేస్తాడు వాళ్ళ అబ్బాయిని వాళ్ళు ఎంతపైకి వచ్చాడు ఎందుకు పనికి ప్రారంభం ఉంటే నీతో పాటు మహా ప్రారంభం అని ఎప్పుడు అలా చెప్పుకుంటూ ఉంటా దాంతో వాడిలో ఉండే టాలెంట్ కూడా పైకి రాదు వాడు అలాగే నిలిపోతారు ఇది అన క్లాటేషన్ సో ప్రతి ప్రతి మానవుని హృదయంలో ఇమూషనెట్ పవర్ ఉంది కొద్దిపాటి పవర్ కూడా కాదు ఇమూషనిట్ పవర్ దాన్ని మనం గుర్తుపట్టి మనం పైకి తీసుకురాగలిగితే ఎవ్రీథింగ్ ఈజ్ ఇట్ దాన్ని మీరు అయోగ్యముగా తీర్చిబిద్ది ఎందుకు పనికి రానిదిగా మనిషిని మీరు ప్రతిపాదన ప్రజెంట్ చేస్తూ ఉంటే దానివల్ల మనిషిలో ఉండే దైవత్వము తప్పుబడిపోతుంది ఇప్పుడు క్రిస్టియన్ థియాలజీతో క్రైస్త బోధల నుంచి నేను అంటా బోధలైతే చాలా ఉన్నత స్థాయికి చెందిన వేదాంతాన్ని పోని ఉంటారు చాలా కరెక్ట్గా ఉంటాయి థియాలజీ క్రిస్టియన్ థియాలజీ ఆ బోధన ఆలంబనంగా చేసుకుని తర్వాతి కాలంలో ఒక చర్చియానిటీ అన్నారు కొంతకాలం చేస్తారు ఆ చర్చి చుట్టూ ఒక థియాలజీ ఒక సిస్టము కొన్ని రిచువల్స్ కొంత కొన్ని కథలు నిర్మాణం చేశారు దాని ప్రకారంగా హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద ఏడమ్ అండ్ ఈవ్ ఒరిజినల్ sin, వాళ్ళిద్దరూ కలుసుకోవడం ఒరిజినల్ సిన్ ఆ ఒరిజినల్ స్థిన్ మూలంగా మనుషులు అందరూ పుట్టారు మానవ జాతి అంతా పుట్టారు కాబట్టి మానవ జాతి యొక్క మూలమ ఏమిటి అంటే స్థిన్ అంతేతను మనిషి పుట్టే చాలు ఇంకా వాళ్ళు ఏం చేయనక్కర్లేదు వాళ్ళు ఆల్రెడీ సిన్ ని ఇన్హెరిట్ చేసుకున్నారు డేర్ఫాల్ ఎవరు కూడా ఈ జస్ట్ సిన్ అని చూడండి దైవత్వాన్ని ఇంకా దైవత్వం ఏమి వస్తుంది నేను సిందర శన్నరని వాడు అనుకుంటూ ఉంటాడు చెప్పి కూడా అలాగే చెప్తూ ఉంటాడు వాడు చర్చకు వెళ్తే వాడు మొదలుపెట్టేది నువ్వు సింగర వల్ల మొదలు పెడతాడు ఇంకా దైవత్వం రాదు మొదలు తర్వాత ప్రకృతిలో కూడా దైవం లేదు ప్రకృతి ఈజ్ ఎ డెడ్ మ్యాటర్ అది జడ ప్రకృతి దాంట్లో కూడా దైవత్వం లేదు దైవం పైన హృదయంలోనే ఉంది ఈ ఈ లోకంలో ప్రకృతి జడము అండ్ ఇట్ హ్యాజ్ నో సోల్ అండ్ ఇట్ హ్యాజ్ నో డిమ్యూనిటీ మనుషులందరూ పాపాత్మ డివి ఏమిటి వాటింగ్ అయితే ఎంత మిస్లీడింగ్ చూడండి మన ద్వైతం దీనికంటే పెద్ద బెటర్ అయింది కాదు మీరు అర్థం చేసుకోవాలి అంటే మంది కాబట్టి మనం సపోర్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మన ద్వైతము ఇది ఆల్మోస్ట్ ఇదే ఒక భాష ఆగుతుంది సిస్టమ్స్ భిన్నంగా ఉంటాయి తప్ప స్పిరిట్ అక్కలాగే ఉంటుంది సో మచ్ సో మన ద్వైతము ఇట్లా ఇన్ఫ్లుయెన్స్డ్ బై క్రిస్టియానిటీ ఎందుకంటే క్రిస్టియానిటీ భారతదేశానికి చాలా ఎగ్లీగా వచ్చింది వన్ ఆఫ్ ది ఎక్స్టమ్స్ భారతదేశానికి వచ్చాయి నిజానికి ఇండియా హ్యాస్ కాబట్టి క్రిస్టియానిటీ ఇండియాలో క్రిస్టియానిటీ ఉంది ఎప్పటికీ ఇంకా బ్రిటన్ లో ఒక్కడు కూడా క్రిస్టి మాట ఎదుగుని రోజుల్లోనే ఇండియాలో క్రిస్టియానిటీ ఉంది ఇంకా క్రిస్టియానిటీ వెళ్ళక ముందే ఇండియాకి వచ్చింది బ్రిటన్ కి తర్వాత వెళ్ళింది ఎట్ ఇండియాకి వచ్చి మొత్తం అందరినీ కన్వర్ట్ చేయలేకపోయింది క్రిస్టియానిటీ బ్రిటన్కి వెళ్ళి అందరినీ కన్వర్ట్ చేసుకోవాల్సింది అంతే తేడా అదర్వైజ్ కేమ్ ఎర్లీ ఇండియా అంచేతనే ఈ ద్వైత సిద్ధాంతాలు మన దగ్గర కొన్ని ఉన్నాయి వాటి ఒక పేరు చెప్తే మర్యాదగా ఉండదని నేను చెప్పట్లేదు చెప్తే చెప్పచ్చు కూడా ఎందుకంటే అథెంటిక్ గా మాట్లాడేప్పుడు చెప్పడానికి ఏమైనా మన దగ్గర ఉండే ద్వైత సిద్ధాంతాలు అవి క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉన్నాయి అని నేను కూడా ఆశ్చర్యపోయాను నాకు అనిపించింది ఏదో ఇది ఒరిజినల్ సింగ్ అన్నట్టుగా ఉండదని ఇప్పుడు దాసా దాసా అంటూ ఉంటారు అది సినికి కరస్పాండింగ్ గా ఉంటారు దస అంటే స్లేవ్ అని అర్థం యువర్ ఎస్ లేవ్ యువర్ ఎస్ లేవ్ ఐఆమ్ ఎస్లేవ్ యువర్ ఎస్ లేవ్ మై గురువు ది స్లేవ్ ఐఎమ్ ఎస్ లేవ్ ఆఫ్ ది స్లేవ్ డిసిపుల్ లాంగ్వేజ్ అండ్ దట్ ఈజ్ హౌ వాంఛన్ ద్వారా అంటుంది వాంఛన్ ద్వారా అని తెలంగాణలో అంటారు అడిగిన దాసోహమ్మను మంత్రాలు మంచం ధర లాంటిది అది అడిగేయండి అసలు అడిగేయండి ఇది దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇట్ ఈజ్ ద ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ శాంతోమ్ క్రిస్టియన్స్ వాళ్ళు చాలా ఎర్లియస్ట్ క్రిస్టియన్స్ ఇన్ గోవా అండ్ ఈస్ట్ కోస్ట్ లో ఈస్ట్ చాలా ఎర్లియస్ట్ క్రిస్టియన్స్ శాంతోమ్ క్రిస్టియన్స్ గోవా కేరళ ఆ ఏరియాల్లో ఉంది వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయింది ద్వైతము అని చెప్పేసి క్రిస్టియానిటీ సెవెంత్ సెంచురీకి వచ్చింది బ్రిటన్కి వెళ్ళడానికి ముందు వచ్చిందంటున్నారు కదా శంకరాచార్యులు చాలా ప్రాచర్యం కాబట్టి ఈ ద్వైతాన్ని క్రిస్టియానిటీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఈ ద్వైతాన్ని ప్రచారం చేసినటువంటి ఆచార్యులు క్రిస్టియన్ థింకర్స్ శిష్యరికం కూడా చేశారు అని అథెంటిక్ గా మహాత్ములు కొంతమంది చెప్పారు ఎవరు చెప్పారో మీరు వెరిఫై చేసుకోండి ఎవరు చెప్పారో స్వామి రామతీర్థ చెప్పారు ఓకే ఈ కింగ్ పిన్ ఆఫ్ మెదాంతవరని చెప్పారంటే ఆ శాంతోమ్ క్రిస్టియన్ ఆచార్యులు ఎవరిలో వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు వీళ్ళు ఆయన దగ్గర కొంత అధ్యయనం కూడా చేశారు అధ్యతనే ఆ లక్షణాలనేది దీంట్లోకి చేశారు తర్వాత స్వామి ప్రభవానంద అని ది కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అన్న పుస్తకం ఉంటుంది చాలా వాల్యుయబుల్ బుక్ అది ఓ ఇంతలా పుస్తకం ఓ ఫైవ్ హండ్రెడ్ బుక్ నేను చాలాసార్లు చదివాను దాన్ని దాంట్లో ఆయన ఏం చెప్పాడంటే ఉన్నటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ డాక్టర్ మేనేజ్ ఒరిగినల్ మీ చెన్న and some of the people are meant for eternal damnation it will man dvaita siddhantalo unnadi va eternal damnation la lechukunnu adi meek christian theology vadi dvaita siddhantalo pochindi adhi swami prabhava ananda vastukunnaru kabatti manam ah paul paul tho tunni edo samitra valla labham le vallu so ఆత్మస్వరూపాన్ని ఆ విధంగా అపవిత్రం చేయకూడదు ఆత్మ పవిత్రం ఆత్మ అంటే దైవంతో సమానం రాతస్మరాన్ని హృది సంస్కృత ఆత్మతత్వం అన్న ముద్దాండి నేను దేవుణ్ణి స్మరిస్తాను అన్నట్టే దేవుణ్ణి స్మరించినట్టే తన హృదయంలో ప్రకాశించేటువంటి నా హృదయంలో ప్రకాశించే ఈశ్వరుణ్ణి స్మరిస్తాను అని అనలేదు శంకరణ ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు తెలియని వాడు ఎవడున్నాడో అందరూ భగవద్గీత చెప్తూనే ఉన్నాడు నా హృదయంలో ప్రకాశించే ఆత్మతత్వాన్ని నేను స్మరిస్తాను నా ఏమిటి ఆత్మతత్వం అంటే దేని వలన అయితే స్వప్న సుశుత్తులు తెలియబడుతూ ఉన్నాయో అటువంటి ఆత్మ చైతన్యమును ఆత్మతత్వమును నేను ప్రాత స్మరిస్తాను అదే దైవము అని ఆయన అలాగే చెప్తారు కాబట్టి ఆత్మస్వరూపాన్ని బాగా తదిలం చేసి దాన్ని ఈశ్వరుడిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని డౌన్ చేసి పెట్టకూడదు ఇంకా అతనే పాపోహం అది పాప ధర్మాహం అని ఇటువంటి మాటలు చాలా తక్కువ మాటలు అలాంటి శ్లోకాలు అసలు ఉచ్చేరించకూడదు అవి ఉచ్చేరిస్తేనే పాపం కాల్ మ్యాన్ ఇజ్ ఏ స్టెన్నర్ మ్యాన్ సిన్ అన్నారు వాళ్ళు విలేక మనిషిని పాపి అనడము మహాపాపము అంతకంటే మహాపాపం నుంచే ఉంటుంది సో అటువంటి ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అది అది టాపిక్ సో ఏమం ఇదే ఆత్మన అలాభ అవిద్య మాత్రం వ్యవధానం అక్కడ ఉన్నామని గుర్తున్నా ఆత్మ ఆత్మ తెలియకపోవడం అన్నది కేవలము అజ్ఞానము మాత్రమే వ్యవధానము తస్మాత్ విద్య తదపోహన మాత్రమే లాభ నాణ్య కదాచిద ఉపపద్యతే ఇంకకు వేరే లాభం అనేది లాభం అంటే ఆత్మలాభము ఆత్మలాభం అంటే ఆత్మలబ్ధమయ్యే ఉన్నది కదా అంటే జ్ఞానము చేత ఆత్మలాభము ఆత్మకి వ్యవధానం ఎందుకు వచ్చింది అజ్ఞానం చేత వ్యవధానము జ్ఞానం చేత లాభము తస్మాదాత్మ తస్మాత్మలాభే జ్ఞానాదర్థాంతర సాధన ఆనర్థక్యం వక్ష్యా కాబట్టి ఆత్మస్వరూపాన్ని పొందటం ఆత్మను పొందాలి దానికి జ్ఞానము కంటే మరి ఒక సాధనము జ్ఞానం అనేది ఒక సాధనము దానికంటే వేరే నీకు ఒక సాధనము వ్యర్థము అంటే ఉపాసన కర్మ సాధనము అంటే మీకేముంటుంది కర్మాభక్తి జ్ఞానం అని ఉన్నాయి కదా ఆత్మని పొందాలంటే ఉపాసన కర్మ అనే సాధనములు పనికి రావు ఉపాసనా కర్మ మరో దానికి మనకు వస్తాయి మీరు వాటిని తిరస్కరించట్లేదు ఆత్మజ్ఞానానికి అవి పనికి ఆత్మను పొందుటట్టు జ్ఞానము అంటే ఆత్మజ్ఞానమే ఉపాసన అక్కర్లేదు కర్మ అక్కర్లేదు ఉపాసన మీరు కర్మ ఏమిటంటే స్వర్గానికి వెళ్ళాలంటే కర్మ చేయాలి కొంతమంది స్వర్గానికి వెళ్ళదు వాళ్ళు ఇంకేదో లోకానికి వెళ్ళాలి వాళ్ళ దేహం దేహం అందరూ అమెరికా పోతూ ఉంటారు కానీ కొంతమంది న్యూజిలాండ్ వెళ్తారు వాళ్ళిష్టం వాళ్ళు ఎవరిష్టం వాడి అమెరికా కంటే న్యూజిలాండ్ లో కూడా పద్ధతి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మరికొంతమంది జర్మనీలు వెళ్తారు టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెన్షన్లో బెస్ట్ జర్మనీ ఎంటెక్ చదవాలనుకోండి ఎంఎస్ చదవాలనుకోండి అమెరికా బాగుంటుంది జర్మనీ ఇంకా బాగుంటుంది అని జర్మనీ వెళ్తారు అలాగే స్వర్గానికి వెళ్ళే వాళ్ళు చాలామంది విజ్ఞానం చేసి వైదికులు స్వర్గం వేదం చూసుకున్న వాళ్ళకి స్వర్గం వాళ్ళకి స్వర్గం తప్పింకా వాళ్ళకి ఏం అక్కర్లేదు స్వర్గానే వాళ్ళు ఆ స్వర్గానికి వాళ్ళు ఏదో అర్థం చెప్పిన దాంతో పుష్కం దాంతో వాళ్ళు సంతోషపడతారు ఈ ఉపాసనలు ఉన్నారు వేరు వేరు లోకాలు ఉంటాయి ఒకవేళ గోలోకం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మరికొంతమంది ఉమాలోకం దేవీ లోకం ఇలాంటి లోకాల గురించి ప్రయత్నం సుధాలోకము ఇలాంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఆయా లోకములను పొందాలంటే ఉపాసనా కర్మ కావాలి తప్ప ఆత్మస్వరూపాన్ని చేరుకోవడానికి అవేమీ అక్కర్లా అంటే జ్ఞానం సరిపడుతుంది అయితే కర్మనే ఉపాసనని బహిరంగ సాధనములుగా చెప్పి ఇండైరెక్ట్గా సహకరిస్తాయి అని కూడా చెప్పే సందర్భము కళ్ళు డైరెక్ట్గా సహకరించటం ప్రసక్తులే జ్ఞానానికి తోడు అని కూడా మాట ఒప్పుకోదు సముచ్చయమనే మాట కూడా ఒప్పుకో తస్మాత్ నిరాశంతమే వా జ్ఞానలాభయోరకాథత్వం వివక్షన్నాహ జ్ఞానం ప్రకృత్యా అనుగుందే ధితి లాభార్థత్వాదు ఉత్సాహమై పదేనా అనుగుందే తన్నప్పుడు ఆ దృష్టాంతంలో మార్పు చూస్తారు కదా ఆ గట్ట మార్క్ చూసి పశువుని పట్టుకుంటారు అక్కడ పశువుని పొందాలి పశువుని పొందాలి దొరికించుకోవాలంటే దొరికించుకోవాలి ఆ మార్పు ద్వారా కానీ అంతే దృష్టాంతం అంత పడితే దార్ష్టాంతికంలో ఆత్మను పొందాలంటే ఆత్మని పొందాలంటే ఫిజికల్గా పొందేదేమీ లేదు అక్కడ జ్ఞానమే అక్కడ వింద ధాతువుకి లాభము అని అర్థం పశువు దగ్గర లాభము అంటే తనకంటే భిన్నంగా ఎక్కడో చే తప్పిపోయిన పశువును సంపాదించడం అని అర్థం వస్తుంది కానీ ఆత్మ దగ్గరికి వచ్చే ప్రతి మాత్రం ఆ లాభ శబ్దానికి అర్థం జ్ఞానమే వింద లాభే ందా ఇంత జ్ఞానం అనే అర్థం ఎందుకంటే ఆత్మ సందర్భంలో లాభము జ్ఞానము ఒక్కటి ఏది లాభము ఇది ఏ జ్ఞానము ఏది జ్ఞానము అది లాభము పశువు రావడం కాదు ఉన్నాడు వేరు లాభం వేరు దృష్టాంతం ఉంటే మార్క్ అన్నదానికే ఓకే తదే తత్ ప్రేయపు ప్రేయో అరే ఓన్స్ సర్వస్మార్ట్ అంతరత్మా లోకంలో మానవ స్వభావం ఎలా ఉంటుందంటే ఆత్మతత్వం ఎలా అంటే కదా వెళ్ళాంతం తర్వాత చూసుకోవచ్చు ఎందుకు డబ్బు పోగేయాలి అనే దృష్టి కొంతమంది అలా ఉంటారు కొంతమంది ఏమంటారంటే అమ్మాయి పెళ్ళి కొడుకులు పిల్లలు వంశం అభివృద్ధి కదా సార్ వంశోద్ధారకుడు ఒకడు జన్మించాలి అమ్మాయి ఎవరికే అక్కలా వంశోద్ధారకుడు ఉంటే చాలు సో వంశోద్ధారకుడు ఒకడు జన్మించాలి చెప్పనే ఈ ఉమెన్ రేషియో బాగా రివర్స్ అవుతుంది ఆశ్చర్యం మరి ఇలాంటి రిజల్ట్స్ ఉంటాయని మీకు ఫాలో అయితే తెలుసుకుంది బేటీ బచావు బేటీ పడావు అనే ఒక మూమెంట్ని హర్యానాలో మొదలుపెట్టారు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు మొదలుపెట్టారంటే పవర్కి వచ్చినా ఇమీడియట్గా మొదలు పెట్టారు పవర్ దగ్గర ఆగానే మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ రోజు ఉన్నాయి ఒకటి జనధన్ రెండవది బేటీ బచావు బేటీ పధావు బేటీ బచావు ఫస్ట్ బేటీ పధావో లేక ఇప్పుడు మూడు సంవత్సరాలు అయ్యి ఇప్పుడు మొన్న హర్యానాలో రేషియో ఆఫ్ ది సక్సెస్ తీసుకుంటే మురీ గారు వచ్చినప్పుడు కంటే బెటర్ ముడి గారు వచ్చినప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ ఇస్ టూ టెన్ ఏమంటాయి పాయింట్ సెవెన్ ఫైవ్ ఇష్ వన్ అని కూడా మీరు అనొచ్చు సెవెన్ పాయింట్ ఫైవ్ టూ టెన్ స్త్రీ పురుష ఇప్పుడు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇష్ ఉండే పురాణాలకే అమ్మాయిలు కావాలంటే పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి తెచ్చుకోవాల్సింది అమ్మాయిలు కన్యా సులకం ఇప్పుడు కొంచెం అక్కడే అక్కడే అమ్మాయిలను వివాహం చేసుకునే పరిస్థితి స్లోగా డెవలప్ అవుతుంది కొద్దిగా ఇంకో దశాబ్దం అయ్యేప్పటికీ మార్పు బాగా వస్తుంది మోడీ గారు వేసిన ఉనాది బాగా వర్కౌట్ అవుతుందని మొన్నప్పుడే రిజల్ట్ ఎవరో ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు చెప్పారు మీరు గమనించేవాళ్ళు లేదు నేను ఇలాగే చెప్తూ ఉంటాను మీరేం వర్క్ అవుతుంది మీరు గమనించారో లేదు అలాగే మీరు గమనించారో లేదో ఈ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ముఖ్యంగా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ నేను హిందీ అంత సీరియస్గా చూడలేదు ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఏదైనా యాంటై మోడీ ఆరు ఫిఫ్టీ ఫిఫ్టీ కింద ఆరు న్యూట్రల్ గా ఉండే వాళ్ళు ఎనేషియల్ గా ఇప్పుడు క్రమంగా అందరూ ప్రోమోడీ అయి కూర్చున్నారు టైమ్స్ నౌ ఈజ్ ప్రోమోడీ సిఎన్ఎన్ వీళ్ళందరూ కూడా ప్రోమోడీ అవుతున్నారు ఒక ఎన్జీటీవీ మిగిలి ఉంది ఎన్జీటీవీ ఇది ఇంకా ఉంది అది వేరే మోస్ట్ యూస్లెస్ ప్రో యాంటై మోడీ వాళ్ళు అందరూ కమ్యూనిస్టులు కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళు మినహాయింపు చేయి మిగతా వాళ్ళందరూ కూడా క్రమంగా ప్రో మోడీ అయిపోతున్నారు నేను ఆశ్చర్యపోతున్నాను ఎవటో వీళ్ళు ఇలా మారిపోయే అందరూ మోడీకి అనుకూలంగా మాట్లాడేస్తున్నారు ఈ యాంకర్స్ కూడా ఆయన వీళ్ళు ముఖం చేసి చూడకుండా దాని పని దాన్ని చేసుకుంటూ మూడేళ్ళు అయ్యేప్పటికీ వీళ్ళందరూ స్లో మెటింగ్ కనబడతాయి ఇట్స్ గుడ్ ఎనీవే పుత్ర సంతానం కోసం వంశాభివృద్ధి కావాల్సింది అందరూ అలాగే ఉంటారు మీరు చూడండి లోకంలో చూడండి అందరూ అదే ధర మీరు వైదిక కుటుంబాల్లో చూడండి వాళ్ళకే డబ్బు పుత్ర సంతానం ఇదే అర్థమే సో ఆత్మస్వరూపం అనే దృష్టే ఉండదు అలాగే ఉండదు సో వేదాంతం చదువుతారు వాళ్ళలో ఎవడో ఉన్నకు ఒకరు వేదాంతం చదువుతారు వరూ ఉంటే వేదాంతం చదివి ఏదో వేదాంత విద్యాపీ డిగ్రీ ఒకటి సంపాదిద్దామనే తప్ప లేకపోతే సభల్లో పేరుతో సంపాదిద్దామనే తప్ప దాన్ని అనుభవాన్ని తెచ్చుకుందాం అనే ఆలోచన వాళ్ళు వంశాభివృద్ధి ధనం అందులో వాస్తవానికి ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ఆత్మతత్వం అనేది పుత్రాత్ ప్రేయ నువ్వు పుత్రుడు ఉంటే దించుకోవడము ఉపయోగం లేదు పుత్రుడి కంటే కూడా అత్యంత ప్రీతిపాత్రమైనది ఆత్మతత్వం తదేపత్తి ఉత్తరాస్ప్రేయ్రాస్ప్రేయ డబ్బు డబ్బు వదేదానికంటే కూడా ప్రియ ఇంకా మాకు చాలా ఉన్నాయి కోరికలు అంటే వాటన్నిటికంటే కూడా ప్రియమైనది ఆత్మతత్వం నిజానికి నువ్వు బయటికి పోతున్నావు బాహ్యమునందు వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు నీ ఆంతరమునందు నీ లోతుల్లో మనిషిగా నీ అంతరాంతరములలో ఆత్మతత్వం నీ కోసం వేచి ఉన్నది అది దాన్ని నువ్వు ఆవిష్కరించుకోవాలి దాన్ని నువ్వు ఎంగ్రేజ్ చేసుకోవాలి అని మన ఓకే అవతారిక కుత్య ఆత్మతత్వమే జ్ఞేయం అనాదృత్య అన్యత ఇతరమునంతటిని పక్కన పెట్టి ముందు ఆత్మతత్వాల్ని తెలుసుకోవాలంటారా ఎస్ ఏం పోనీ ఇతరముతో వారుగా ఆత్మతత్వాన్ని కూడా తెలుసుకొచ్చు వితరములంతరం ప్రక్కన పెట్టి మీరు ముందు ఆత్మతత్వం మీదనే మీరు ఫోకస్ చేసుకోవాలి ఎందువల్ల వై సోమచ్ ఇంపార్టెన్స్ అంటే చూస్తున్నాం తదేక ప్రేయపుత్ర ఇచ్చారు భాష్యం తదేక ఆత్మతత్వం ప్రేయకరం పుత్రాత్ ప్రేయాన్న పుణ్యం ప్రేయాన్నోష ప్రేయ శబ్దం ప్రేయస్థితికి నపుంసకలింగం ప్రేయ ప్రేయస్తి ప్రేయాంశి పుల్లింగం అయితే ప్రేయాంశి ఇక్కడ మంత్రంలో ప్రేయ అని ఉంది నపుంసకలింగం ఉంది అందుకోసం ఆయన ఆత్మతత్వం అన్నారు నపంసకలింగానికి నపంసకలింగం పెట్టందా అయితే బృహత్ జ్ఞానం నేపథ్యం తెలిసిపోతుంది అదే ప్రేయాన్న ఉందనుకోండి ఆత్మ అని ఆత్మ అనే రియాలిటీ ఆత్మ గుంటే రియాలిటీ ఆత్మ అనే రియాలిటీ ఏదైతే కలదో అది అత్యంతము ప్రీతిపాత్రమైనది ఏంటంటే పుత్రాలు పుత్రునికంటే అసలు పుత్రుడన్నది లోకంలో చాలా ప్రసిద్ధమైన ప్రీతిపాత్రమైన లక్ష్యం పుత్రోహి లోకే ప్రియ ప్రసిద్ధ లోకంలో పుత్రుడు ప్రియుడు అంటే ప్రీతిపాత్రుడు అని ప్రసిద్ధమే పుత్రుడు ఎంతవరకు ప్రియుడుగా ఉంటాడో తెలిసిన వాడు ఇండిపెండెంట్ గా వరకు ప్రియుడిగా ఉంటాడు ఆ తర్వాత ప్రియుడిగా ఉండడం కష్టం ముఖ్యంగా వివాహం అయిన తర్వాత ప్రియుడిగా ఉండడం అంటే దోమలు నేచర్లేదు ఇంట్లో మనం వాళ్ళని ఎవరిని తప్పు పట్టింది మనమే తెలుసుకోవాలి వివాహం అయిన తర్వాత వాడి ఫోకస్ ని తెలుసుకోవాలి ఫోకస్ ఈజ్ నాట్ అన్ ది పేరెంట్స్ అని మాట్ అంతకు వివాహానికి ముందు పేరెంట్స్ దే ఆర్ గాడ్ లైక్ పేరెంట్స్ వాడి ఫోకస్ ఉంటే పేరెంట్స్ మీద ఉంటాయి పేరెంట్స్ కోసం అవసరమైతే ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతారు అలా ఉంటారు వివాహం అయిన తర్వాత ఈక్వేషన్ పూర్తిగా షిఫ్ట్ అయిపోతారు అలా షిఫ్ట్ కాకుండా ఇంకా ప్రేమ గలవాడు శ్రీరాముడు ఒక్కరే అందుకుంటే ఇప్పటి వరకు శ్రీరాముని చాలా ఉన్నారు ఎందుకని పితృవాక్య పరిపాలన ఇంకెవరినైనా ఒకవేళ చూపించండి మీరు శ్రీరాముడు తర్వాత పితృవాక్య పరిపాలనాకు మరో అది ఒకప్పుడు తండ్రి గారిని సేవించడం కూడా ప్రాక్టికల్ గా కూడా ఉండదు ఎందుకంటే అనేక ఇంప్రాక్టికల్ ఉంటారు ప్రాక్టికల్ కూడా కాదు సో ఈ సత్యాన్ని పెద్దలు గుర్తుంటారు ఇదంతా సెకండరీ అడ్వైజ్ ఓకే ప్రైమరీ థింగ్ ఏమిటంటే లోకంలో ప్రసిద్ధి పుత్రుడు అత్యంత ప్రీతిపోతాడు అది ప్రసిద్ధి కానీ చాలా మన మిస్ అయిపోయే పాయింట్ ఏమిటంటే పుత్రుడు ప్రీతి పాత్రుడే కానీ అంతకంటే ప్రియమైనది ఆత్మ అని మిస్ అయిపోతాడు తస్మ తప్పు ప్రియతరం సో కంటే కూడా ఎక్కువ ప్రీతి పాత్రము ఇది నిరతిశయ ప్రియత్వం అంటే ఇంకా ఆత్మతత్వాన్ని మించి మరొకటి ప్రియమనేది ఏదీ లేదు అనే సంగతి నిర్ధారణ అయిపోయింది దేనివల్ల పుత్రుల కంటే కూడా ప్రీతి పాత్రము అని చెప్పుట చేస్తా ఇంకా ఆత్మతత్వాన్ని మించి మరొకటి ప్రియమైనది లేదు అని మనకి స్పష్టంగా నిర్ధారణ హిరణ్య రత్నాదే బంగారము రత్నములు ఆ దిశ అంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో క్యాష్ అన్నది పేపర్ క్యాష్ అనేది శంకరపడి కాలంలో ఉండి ఉండదు ఈ రోజుల్లో క్యాష్ అని తర్వాత క్షేత్రములు అంటే రియల్ ఎస్టేట్ ఈ రియల్ ఎస్టేట్ గుర్చో ఉంటుంది ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ పోకస్తారు ఇల్లు కట్టి చూడని ఓ సామెత ఇప్పుడు ప్రతి ఒక్కరు నాలుగు మూడు అదొక ఎకనామిక్ డెవలప్మెంట్ కొంత కారణము వరెవర్ కాబట్టి అవన్నీ అత్యంత ప్రియములుగా భాషిస్తాయి కొంతమందికి బంగారం వ్యామోహం నేను చూశాను ఆ వ్యామోహం తగ్గుతుందేమో అని నేను ఆశపడ్డాను కానీ కాకపోతే మనం భ్రమపడ్డామే కాబోయే పెద్దలు అలా అటుకు దానివల్ల వాళ్ళు సఫర్ అవుతారు బికాస్ ఆ బంగారం అది నడగిపోతుంది సఫర్ ఇప్పుడు దీంతో రహస్య వీళ్ళు బంగారాన్ని మొట్టుకుంటారు బట్ అది మనల్ని మొట్టుకుంటారు ఎనీవే సో కాబట్టి ఈ బంగారము ధనధాన్యములు కనక వస్తు వాహనాలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటికంటే కూడా అత్యంత ప్రియమైనది ఆత్మతత్వం తన్యస్మాత్ లోకే క్రియ ప్రేమ ప్రసిద్ధం తస్మాత్వస్మాత్ ఇ అదేవిధంగా ఇంకా ఇతరులు నేను వర్కౌట్ చేసుకోండి లోకంలో ఇది ప్రియమైనది అని ప్రసిద్ధములైనవి ఇంకా ఇవ్వటం జకల్ స్మార్ట్ ఫోన్ అత్యంత ప్రీతి పాత్రము అని అవసరం అలాగే ల్యాప్టాప్ కంప్యూటర్ అత్యంత ప్రీతి పాత్రమో అని కొంతమంది నా దగ్గరికి ఓ కుర్రాడు వచ్చాడు పిల్లాడు ఒకడు వచ్చాడు వాడు వచ్చి నా కంప్యూటర్ నా దగ్గర డెస్క్ టాప్ వాడు కంప్యూటర్ ఉంది పెద్ద మానిటర్ ఉండేది దాన్ని తీసి మన వాళ్ళు క్షణమే కొట్టుకొచ్చారు లాగిస్తారు ఆ కుర్రాడు వచ్చి టచ్ చేస్తాడు స్క్రీన్ And every response of it, what do, what, what is this comportment? What is this comportment? Why it doesn't respond? Touches it, touches it. Why, why it doesn't respond? What happens to this? Is it working yet? And then, touch screen technology, you can tell, path technology, the boy doesn't know. స్క్రీన్ టెక్నాలజీ అంతకు ముందు టెక్నాలజీ తెలుద్దాం సో ఇప్పుడు రేజర్ బ్లేడ్ పాతకాల బ్లేడ్స్ ఉన్నాయి ఒక ఆయన బ్లేడ్ కోసం మార్కెట్కి పోయా అలాగే ఇంకా అయిపోయింది ఐటమ్స్ ఉన్నాయి నాటి సో ఎనివే సో లోకల్లో ఇది ప్రియమైనది అని ప్రసిద్ధమైన అంశం నిర్ణయినా ఉన్నారు వాటన్నిటికంటే కూడా ఆత్మస్వరూపమే ప్రియమైనది తస్మాత్ ఆత్మతత్వమే వా సర్వస్మాత్ ప్రియతరము న ప్రాణాది ప్రాణముల కంటే కూడా ఆత్మతత్వము ప్రియతం ప్రాణముల కంటే కూడా దీన్ని రామ రామతీర్థం బాగా వర్ణించారు ఆయన ఏమన్నారంటే ప్రతి వారికి ప్రాణం అంటే ప్రీతి కదా కానీ వాడు మరణించే టైంలో వాడు ఏమని కోరుకుంటాడంటే ఇంకా ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తున్నాను ప్రాణం లాగా కూర్చొని పోని వారి ప్రాణాన్ని పట్టుకోడు నేను బ్రతకాలని అనుకోడు పోనీ కానీ నేను మాత్రం హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను అంటే ప్రాణము కంటే కూడా ఆత్మయే ప్రియతరము రామ తీర్థ ఫస్ట్ వాళ్ళు ఉందో దీని మీద కొంత విచారం చేశారు సో కాబట్టి ఇక్కడ ప్రాణాది కూడా ప్రియ ప్రాణము కూడా ప్రియతరము కాదు ఆత్మతత్వము ప్రాణాదుల కంటే కూడా ఎక్కువ ప్రీతిపాత్రమైనది సర్వము అత్యంత ప్రీతిపాత్రమైనది ఎందువల్ల అని అడిగితే దానికి సమాధానం చెప్తున్నారు ఎందువల్లంటే అంతరతరం ఎద ఆత్మ ఈ ఆత్మా అనేది ఏదైతే కలదో ఇది అంతరతరం అన్నిటికంటే లోపలిది అంతర అంటే లోపల సునం బాహ్యా పుత్రలిప్తారే ప్రాణపెండ సముదాయో అంతర అభ్యరకృష్ట ఆత్మన చూడండి పుత్రుడు బయట ఉంటాడు బాహ్య కొంతకాలం మనతో పాటు ఇంట్లో ఉంటాడు లెక్కలు వస్తే పక్షులు ఎగిరిపోయినట్టుగా డిగ్రీ పాస్ అయిన దీన్ని కూడా ఇక్కడ కాలేజీ హై వరకు మనతో ఉంటాడండి హై స్కూల్ అయిన వాడు వెళ్ళిపోతాడు బాహ్యం అయిపోతాడు మనకేమనిపిస్తుందంటే వాడు ఆంతరుడే ఆరచిస్తుంది ఉడికే అలా ఆరపిస్తుంది మనతో పాటు సేమ్ అందరికి సేమ్ రూపం ఉంటారు తర్వాత వాడు బాహ్యం అయిపోతాడు ఫిజికల్గా వివాహం అయిన తర్వాత ఎమోషనల్గా కూడా బాహ్యం అయిపోతుంది కాబట్టి బాహ్యమైన పుత్ర వ్యక్తమైతే ఇంకా చెప్పనాయలేదు అది ఎప్పుడూ బాహ్యం వాటితో పోలిస్తే ఈ ప్రాణ పెండ సముదాయం పెండ ఒకటి ఉంటే సరిపడదు దాంట్లో ప్రాణం కూడా ఉందా బాడీ ఈజ్ నాట్ వాల్యూల్ వాల్యూబుల్ ది అంబాడీ ఈజ్ వాల్యూబుల్ బాడీలో ఒకటి ఉంది దాని మూలంగా ఈ బాడీకి విలువ వచ్చింది బాడీలో అది లేకపోతే అది ఆ బాడీని అసలు దాన్ని షీ అంటు షీ అంటూ ఆయన ఆమె అంటారు బాడీలో ఒకటి ఉన్నప్పుడు ఒకటి ఉంది అది ఉన్నంత సేపు ఆయన అయ్యా అమ్మగారు అమ్మ కూర్చోండి వచ్చి కూర్చోండి అలా అంటారు కానీ అది పోతే ఆయన అంటూ ఆమె అంటూ అది అంటారు బాడీ దట్ బాడీ అంటారు తప్ప ఆయన్ని తీసుకెళ్ళి తగలిపెట్టి రెండు అంటూ దాన్ని తీసుకెళ్ళి తగలితారు అది ఆయననే మాట ఉండదు ఆమె అనే మాట ఉండదు అది అనే మాట ఉంటుంది ఇంకా దాంట్లో స్థానం ఏం లేదు అది తగబట్టడానికి తప్ప ఎందుకు పనిచారు పోయి కామ్ నహి ఆలే అన్నాడు కవీపస్ పోయి కామ్ నహి ఆలే ఎందుకు పంపించింది కాదు దాన్ని ఇప్పుడులో మాట్లాడేదాన్ని దానికి విశ్లేషణ విస్పోర్స్ చేయాలి మామూలుగా విస్ఫూర్స్ చేస్తే రోగాలు వస్తాయి దానివల్ల హాని కలుగుతుంది భయం కూడా నిప్పుల్లో పారిస్తే అగ్ని సర్వభక్షక ఆయన తీసుకుంటాడు తను సరే అంత అంతకుండా ఎందుకు పనికిరాదమ్మా అటువంటి భార్యని వీళ్ళు పూ పూజలు చేసి ఆ తలకి ఊరేడిస్తారా అమ్మ తెలియకుండా పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా అలా అవుతాయో మనం ఏం చెప్పగలం సో అజ్ఞాని ధర్మపడ్డారు వెళ్ళారు రాజకీయ నాయకులలో ఏడిసేట వాడికి తెలియదు సరే సార్ పెద్దవాళ్ళు ధర్మాలని తెలుసుకున్నవాళ్ళు పీఠాలని ఆరాధిస్తురేగింపులో చేసుకుంటే దేహాన్ని పొలగినటికి చోటు తిట్టారంటే కాబట్టి ఆ ప్రాణ పెండ సముదాయం ప్రాణము పెండదు రోజు యొక్క సమూహం ప్రాణశబ్దానికి ఇంద్రియము అని ఇంద్రియములు అనేకం ఉంటాయి అనేక ఇంద్రియముడు పెండల యొక్క సముదాయము అది ఆంతరం అవి బాహ్యములుండే పుత్రుడు విత్తము కంటే ప్రాణపెండ సముదాయము ఆంతరము ఆంతరం అంటే దగ్గర లోపల దగ్గర దేనికి ఆత్మకి ఆత్మకి ప్రాణపెండ సముదాయం లోపల ఉంటుంది దగ్గరగా ఉంటుంది దాన్ని కంపేర్ చేసి బాహ్యము ఆంతర అంతర అంతర తస్మాదటి అంతరాత్ అంతరతరం యదయం ఆత్మా యేత ఆత్మతత్వం చూడండి యదయం ఆత్మని దాన్ని నపంసం ఏ మార్చుకోండి ఎదేతది ఆత్మతత్వం అయమును నపంసం చేస్తే ఏతదైంది ఆత్మాను ఆత్మతత్వం మార్చుకోండి ఈ ఆత్మతత్వం అనేది ఏదైతే కదో ఇది ప్రాణపిండ సముదాయము కంటే కూడా లోకం దానికంటే కూడా అంతరమునందుకే నిరతిశయ ప్రియ స సర్వ ప్రయత్న బర్ధ్యో ఇప్పుడు లోకంలో ఏది అత్యంత ప్రీతి పాత్రమో దాని మనకున్న శక్తిని యుక్తిని అంతని ఉపయోగించి దాన్ని సంపాదించుకోవాలి దాన్ని తెలుగు చేతులు అందించుకుంటుంది అది తెలుగు చేతులు ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యము కదా అది తెలుసుకున్నవాడు డబ్బు పోవేసి హడావిళ్ళు కూడా ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే తెలుగు చాట్లు అందించుకుంటున్నారు అది ఇట్స్ బ్యాడ్ బాధ్య అంటే ఎక్కడైనా వాడు బీటెక్ ప్రసైడ్ ఉండే ఎంటెక్ సైడు వాడికి ఏమో కంపెనీ వాళ్ళు రెండు కోట్ల జీతం ఇస్తున్నారంటే వాడిని చూసి మీరు జాలి పడాలి తప్ప గర్వపడతారు ఎందుకంటే వాడికి రెండు కోట్లు ఇస్తారు వాళ్ళు లేదా పూచింగ్ సరీ రెండు విషయాలు ఉంటాయి అంటే మీరు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుసుకుంటారు ఒకటి వాడి శరీరంలో ఉండే ప్రాణాన్ని బుద్ధిని వాళ్ళు పీల్చి తిప్పి క్రియాశక్తి విజ్ఞాన చెరుకు కదా రోలర్స్ మధ్యలో పెట్టే రసం లాగినట్టుగా లాగేసి పూర్చేసుకుంటారు తిరిగి రెండు కోట్లు మిగులుతూ ఉంటాయి అది మాత్రం సంవత్సరం తర్వాత సంవత్సరం ఈ చెరుకు గడ తిప్పి మిగుతుంది యాభై ఏళ్ళ చేతులు ఈ తిప్పి మిగులుతుంది సైకలాజికల్ రెక్ట్ మిగులుతుంది వాడు రోగిస్ట్ అయిపోతుంది నెంబర్ వన్ నెంబర్ టూ వాడికి ఇచ్చిన రెండు కోట్లు మరీ వాళ్ళందరూ కలిసి మూడు కుటానికి పిచ్చేసుకుంటారు చేతి కదా వాడికి ఏమని చెప్తారంటే నువ్వు త్రీ బెడ్రూమ్ లో ఉండకూడదు అది మీ స్థాయికి తగదు నువ్వు కనీసం ఫైవ్ బెడ్రూమ్ లో ఉండాలని చెప్తా చెప్పి ఈ ఇల్లు అన్ని చేసి లేకపోతే ఈ ఇల్లు అన్ని కిప్తి చేసి వీళ్ళు చెప్పి రద్దులు కట్టిస్తాడు దాంతో రెండు కోట్లు ఐదారు రెండు కోట్లు అంటే ఓ కోట్లు ఐదుకి పోతుంది కోట్లు పెట్టి కట్టేస్తాడు నేను సంపాదించిన కోట్లన్నీ ఆ ఆ ఇంట్లో దేనికి పెడతాడు గోడకి నేలకి పెడతాడు ఆ కోర్టులో ఎట నుంచి తెప్పిస్తాడు మార్బుల్ నా ఎలా ఉంటుంది ఈ మార్బుల్ కి నాకు వన్ పాయింట్ ఫైవ్ క్లోర్ అయిందండి కానీ గద్దీలు పెడతాను అదే బుక్ చేసుకున్నారు మార్బుల్ మార్బుల్ వర్షకులు బుక్ చేసుకుంటారు తర్వాత వీడికి కార్ హోటర్తా ఈవెన్స్ వల్లి రిక్వైర్డ్ టూ కార్స్ అని వీళ్ళు నేను కీకో కార్ ఉంటుంది నీ భార్య మార్కెట్కి వెళ్ళి ఫోటో తెచ్చుకోవాలంటే కార్ లేకపోతే ఎలాగే నువ్వు కార్ తీసుకు వెళ్ళిపోతావు భార్య ఫోటో తెచ్చుకోవాలంటే మరి కాదు ఉండాలి కదా అని వీరికి నేను పెడతారు ఆ ఉండాలి మరి ఎయిర్ కండిషన్ కాదు ఉండాలి కదా మంచి అఫోర్స్ అని అది లేటెస్ట్ ఉంది ఓక్స్ లాంటి కంటే కూడా బెటర్ ఉంటే మంచిది అని అలాగే చెప్తారు వాళ్ళు నేర్చుకోవాలి రెండు కోట్లు పుచ్చుకుంటున్నట్టుగా వీరందరికీ తెలుసు రెండు వందల మంది బందిపోటు దొంగల వంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ తెలిసిపోతున్నారు ఇంటర్నెట్ ద్వారా వాళ్ళందరూ వీడియోలు పడిపోతారు వచ్చి వీళ్ళు పొగ్గు చేసి మొత్తంగా వాడి మీద గుర్చేసుకుంటారు ఆ డబ్బులు గుర్తు చేసుకుంటాం వాళ్ళు మాపు గీలో కూడా వేస్తారు తీసుకెళ్ళి కాబట్టి వీడికి ఆరోగ్యము పోయాయి డబ్బు పోయి డబ్బు కూడా ముచ్చేస్తుంటా వాడి భార్యగా ఏమైనా చెప్తారంటే నువ్వు హై సొసైటీలు ఎగివి నీకు ఈ పాతకాలు నెక్లెస్ పనికిరాదు ఆ తనిష్కలోనో ఎక్కడనో ఒక రూపాయలు పెడితే దాన్ని నెక్లెస్ ఉంటుంది అది అది పెట్టుకుని మ్యారేజ్కి వెళ్ళాలి తప్ప ఏదో తిల్లి మెక్లోస్ పెట్టుకుని పది లక్షలు మెట్లస్ పెట్టుకోవడం మీకు పడదు అని అంటే అలా నిలవడుతుంది అయిపోయింది మీరు పదే ఖర్చు చేయకూడదు లోకం అలా నేను ఒక ట్వంటీ ఇయర్స్ పీరియడ్ అంచనా వేసి చెప్పాను కాబట్టి ఏది ఈ సృష్టిలో ఏది కూడా ప్రియమైనది లేదు ఆత్మస్వరూపం ఒక్కటే అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి నేను సర్వ ప్రయత్నము చేత దీన్ని మీకు సంపాదించుకోవాలి తదా అయమాత్మా సర్వలౌకిక ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎంత ప్రియతమమైన వస్తువులు ఎందుంటాయి వాటన్నిటికంటే కూడా ఆత్మయే ప్రీతిప ప్రియపరం ప్రియతమము దీనిని మించి ప్రియమైనది మరి ఒకటి లేదు తస్మాత్ మహాన్యత్న ఆస్థేయ కాబట్టి ఆత్మస్వరూపాన్ని పొందట పొందుట కొరకు పొందుతా అంటే తెలియట దాని కొరకు ఎంతటి ప్రయత్నాన్నైనా మీరు చేయదగ్గదే అని దాని అర్థం కర్తవ్యతా ప్రాప్తము అన్య ప్రియలాభే యత్నముజ్జిత్వా అంటే పెద్ద ప్రయత్నం చేయాలి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి ఎంత పెద్దదంటే చూడండి ఇక్కడ ఎంత మలంబితే అమృతం అక్కడ మనం చేయాల్సిన ప్రయత్నము కలదు అని మీకు అనిపిస్తుంది కర్తవ్యత ఆ ప్రాప్తం అక్కడ ఆ ఆ డైరెక్షన్ లో మనము కొంత ప్రయత్నాల్ని చేయాలి అని మీకు అనిపిస్తుంది అలా అనిపించిన ప్రయత్నము ప్రతి విడిచిపెట్టి ఇక్కడ విడిచిపెట్టడం మీద ఎక్కువ ఫోకస్ ఆత్మ ప్రయత్నం అంటే బస్కీల్ పీఠం లాంటిది విడిచిపెట్టేస్తే మిగిలిందే ఆత్మ కాబట్టి ఇతర ప్రయత్నం ఇంకో చోట కర్తవ్యత ప్రాప్తం యత్నం ఇచ్చిట్లా ఇంకో చోట ఏమనిపిస్తుంది ఇంకో ఇది తప్పకుండా ఈ యత్నము మనము చేయదగ్గది అనిపిస్తుంది అనిపించినప్పుడు దాన్ని విడిచిపెట్టేవి ఆ యత్నం చేయక్కర్లేదు ఆత్మ ప్రయత్నంలోనే ఆత్మనిష్టయందే నువ్వు ప్రయత్నం చేయి అలాగే ఇంకో ఆశ్రమం ఘటాలు అనిపించింది అనుకో ఆ ప్రయత్నం మానే ఆత్మనిష్టయమందే నువ్వు నిమగ్నమై ఉండవు ఇంకో ఇంకో ప్రాజెక్ట్ ఏదో అంటే అక్కడ లేదు అది మానే ఆత్మప్రయత్నం ఆత్మనిష్టయమే నువ్వు ఉండు ఆ విధంగా ఎక్కడెక్కడైతే కర్తవ్యము అని నీకు సంప్రాప్తమైన ప్రయత్నము కనబడుతూ ఉంటుందో దానినంతరం కూడా కృషికూచి కేవలము ఈ శక్తి యుక్తి అంతా కూడా ఆత్మస్వరూపమును తొలగితున్నది మాత్రమే వినియోగించగలము అదే అనంతరం